కీర్తన నోట ఐదు సౌలకు సంసారము భవము నానాటికి పచ్చిదే దైవికము మా స్వతంత్రము తోగూడే సవివోదెన్నడు సంసారము పూవుం పిందెవలేం పొడమిబున్నవీం కేవల ఈ రెండునేకమే పాపము పుణ్యము పై పైగూడుకొని సాపకింది నీరు సంసారము రేపు మాపువలేం రెట్టించి ఉన్నవి ఏ పొద్దు నీరుండుకమే మాయగొంత నిజమార్గమునుగొంత సాయదప్ప ఇదే సంసారము చెయ్యిచ్చివున్నాడు శ్రీవేంకటేశుడు ఈయడ నీరండుకమే